స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతులకు దేవ మహిమా సరిపెగతండి కృపా మేయడానికి వందాలీసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారనైనా కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందనలు అర్పించుకోవడమైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా మీ సన్నికష్టమైనా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపచ్చండి మీకు నూతనైన పరిశుధాత్మ అభిషేకం పర్లో గొప్ప జ్ఞానం ఈ ఆర మీరే ఆధిపత్యం నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివెండి రానబెడ నడిపించండి ప్రభావ గొప్ప దేవన తండ్రి ఈ మీటింగ్ లో మీరే మహిమనందమార్ష్టమైనా గొప్పదేవ తిరిగి ప్రభావం ఒక ప్రాంతాన్ని వెళ్తుందిగా మీరు మమ్మల్ని నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపదేసి మీ కాబదాలను గురించి మీరే మాకు సహాయకులు నడిపించి విజయం దయచేసి ఈ నామానికి మేము తెచ్చుకోండి ఈ ఆరధనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్యుని ప్రవహీం పేయూ మయా శరీరూ నో నచ్చిం పే మయారీరయని యో నాలు మయా జీవాభిని నృదయంలో ప్రవహీంపేయమయా జీవనాదినీ నారుదయా మూల ప్రవహీం పచేయ మయాము కాలనీయూ తిరిగి జీవిం పచేయ మయాము కాలనీయూ తిరిగి జీవిం పచేయు మయా రుదయములు ప్రవహింపచేయుమయా జీవాగి నృదయములు ప్రవహింపచేయుమయా బలహీన సమయములో బలము ప్రసాదించము బలహీన సమయములో ీబలము ప్రస జీవనాని నృదయములో ప్రవహి పచేయ మయా జీవనాని నృదయముల ప్రవహీ పచేయ మయా వరములతో I hope I make a life I hope this Saint has shirt A life A life రుదయాలో ప్రవహింపాయా మే అల్లే జీవాదిని నరుదయాలో ప్రవహిం పా జీవాదీని నృదయములు ప్రవహింప చేసు రాజు నూనె చూచిన చాలు మహిమలోనే నాయనలో ఉంటే చాలు ప్రియా యస్సు చూచినా నూనె చూచిన చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గ్రహము నన్ను చెరు భక్తులా గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గ్రహము నన్ను చెరు భక్తులా గుంపులో హర్షించిన చాలు సూచన చాలు వాక్యం చేత్యం భద్రాని రక్త ముందు కడుగా బాలు చేత్యం భద్రాపరచు నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను తిరిగేదాను బంగారు తిరిగేదాను ప్రియాసు రాజును చాలు మహిమాలో నేను ఆయనతో ఉంటే చాలు ప్రియా యశురాజును చూచిన చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును ఆహాషప్పుడు తీరుతుందో ఆహా బురా ఎప్పుడు ధ్వనించును ఆహాషప్పుడు తీరుతుందో అల్లెలి Hallelujah Hallelujah Ni krupa naaku <speaking> chaalunu <in> Ni krupa lenidene bratukalenu Ni krupa naaku chaalunu నీ కృపలేనిదేనే బ్రతుకలేను నీ కృపలేనిదేనే బ్రతుకలేను జలసులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనులయ్యదుట జలరాసులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనులయ్యదుట అభిభూకంపాలే అయినా పెనుతూ పానులే అయినా అవి భూకంపాలే అయినా వెనుతూ పానులే అయినా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిది బ్రతుకలేను మీ కృపలేనిదని బ్రతుకలేను నా జన్మ భూమి వికటించగా మారిపోయేనే మరు భూమిగా నా జన్మ భూమి వికటించగా మారిపోయనే మరు భూమిగా నీ కౌగిలి నన్ను దాచనే నీ త్యాగము నన్ను దాచనే నీ కౌగిలి నన్ను దాచనే నీ త్యాగమే నను దోచనే నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను నీ కృప లేనిదేనే బ్రతుకలేను జగదుపత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితీవా జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితీవా నీ పిలుపే స్థిరపరచనే నీ కృపయే బలపరచేనే నీ పిలుపే స్థిరపరచేనే నీ కృపయే బలపరచేనే నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిది బ్రతుకలేను ఇస్రాయుల దేవా నా దేవా ఇస్రా దేవా నా దేవా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను మనువులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను ఏ సయ్యా ఓ ఏ సయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరు నారయ్యా ఏ సయ్యా ఓ ఏ నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు నారయ్యా ఎవరు ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా దేవా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువన్ ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హేచ్చించుము ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చ ఉత్తమ కార్యాలు జరిగించగను ఉత్తమ కార్యాలు జరిగించగను బలపరచుయీ మట్టి పాత్రను బలపరచు ఈ మట్టి పాత్రను ఏసయ్యా ఓసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏసయ్యా ఓస య్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్త్రాయుల దేవా నా దేవా ఇస్త్రాయుల ప్రభువా నా ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను ఏ ఓ ఏ నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు నారయ్యా ఏ సయ్యా ఓ ఏ నీవు తప్ప ఆకాశంలో నాకెవరు నారయ ayya yavarunnarayya naakevarunnarayya yavarunnarayya నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా దేవా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా విశాలము చేయుము నా సరిహద్దును అభివృద్ధి పొందించుము విశాలం చేయుము నా సరిహద్దును అభివృద్ధి పొందించుము నీ ఆజ్ఞల వెంట పరుగెత్తగను మీ ఆజ్ఞల వెంట పరుగెత్తగను స్థిరపరచునా చెంచల మనస్సును స్థిరపరచునా చెంచల మనస్సును ఏ ఓ ఎయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏ సయ్యా పోసయ్యా నీవు తప్ప वरुन नाराके इलीदेवा प्रभुवा इस्त्राएली ना प्रभुवा नीक ने मोर्र पे चुनाम ने मोर्र पे चुना మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను ఏ ఓ ఏ నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏ సయ్యా ఓ ఎయ్య నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్య ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా తోడుగా ఉంచుము మీ హస్తమును శ్రమ నుండి రక్షించుము తోడుగా ఉంచుము మీ హాస్తమును శ్రమ నుండి రక్షించుము కీడే దినాదరికి రాకుండగను కీడేది నా రాకుండగను కనబరుచు నీ నిత్య కృపలు కనబరుచు నీ నిత్య కృపను ఏ ఓ ఏ సయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏ ఓ ఏ నీవు తప్ప నా కెవరు నారయ్యా ఎవరు నారయ్యా నాకెవరు నారయ్యన్ ఎవరు నారయ్యా నాకెవరు ప్రభువా ఇ్రాయేలీల దేవా నా ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను దయచేసి నిన్ను నమ్ముకున్నాను మేము చూసుకుందాము సామెతలో ఇరవై ఏడో సామెతలో ఇరవైలో ట్వంటీ వర్డ్ 20 చాప్టర్ 27 సెవెన్ వర్సెస్ కళ్ళు ప్రారం ప్రారంభించేసుకున్నాము వైశుద్ధ్ర ప్రేమల దేవ కృపణ తడ్డి దేవ ఇసయ నీకు లెక్కలని బంధనాలు కృతజ్ఞత స్తోత హలళీయ రజ్జ వైశుద్ధ్ర వాగు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభువ దేవా ప్రభావ మరి మమ్మల్ని సజ్జు లెక్క నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా దినమంతా రాత్రి అంతా కూడా ప్రభ ఎంతో ప్రభావ మమ్మల్ని ప్రభా నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని దాచి కాపడిన గొప్ప నీకే బంధనాలు ప్రభా ఎలాంటి కీరు రాకుండా ప్రభా మమ్మల్ని భద్రపరిచిన గొప్ప దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభా ప్రతి ఒక శోధనలో ప్రభా ఈచకృసి నామంలో గద్దించినారు కొట్టి ప్రభా మమ్మల్ని ప్రభా సురక్షితగా భద్రపరిచినందుకు నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత ఆస్తు తండ్రి దేవాయచులు ప్రభా మళ్ళీ ఎవ్రీడే కూడా ప్రభా మేము చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని మా రోగములు మా వ్యసనాల ప్రభా నీ యొక్క శిల్వ భరించిన ప్రభా దేవాయ ప్రభా మమ్మల్ని క్షేమించి వేసే ప్రభా ఏసే మమ్మల్ని రక్షించుకున్నందుకుని లెక్కలేని బంధనాలు ప్రభా దేవ్ని యొక్క ప్రేమ చేతని యొక్క కృపచేత ప్రభావ మమ్మల్ని రక్షించుకున్నందుకుని లెక్కలేని బంధనాలు ప్రభువ కృతజ్ఞత స్థుతులు స్థూతల తండ్రి దేవాయత్స ప్రభా మరి వాక్యం ధ్యానిస్తుండేగా ప్రభా మరి మీరే మాకు సహం దాయించండి ప్రభా దేవాయ ప్రభ నాలో ప్రతి ఒక్క సొంత తలంపులను కద్దించి కొట్టివేసి ప్రభా యొక్క తలంపులకు చోటించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుందండి దేవాయచ ప్రభా ప్రతి ఒక్క ఆత్మీమైన నేత్ర మీరు ప్రభా ఆత్మీయమైన చోలను స్వస్థపరచండి ఆత్మీయమైన కళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తాం తండీ దేవాయచ ప్రభా మా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచి దేవని యొక్క నోటి మాటలు మా యొక్క నోట్లో పెట్టమని ప్రార్థిస్తుండీ దేవాయ ప్రభ ప్రతి చోట్ల కూడా ప్రభా మీరు మాకు ఎన్నో వాగ్దానాలు చేసిన దేవుడు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా దేవాయ కేవలం ప్రభా నీ యొక్క కృప చేతనే ప్రభా నీ యొక్క కృపా కృప మాకు ఇచ్చినందుకే ప్రభా ఇంతవరకు మాకు రన్ని చేపిస్తున్నందుకు నీకు వందనాలు తండీ దేవాయచ ప్రభా అదే రీతిగా ప్రభ మరి ప్రతి ఒక్క హృదయ చేత మీరు మాట్లాడండి ప్రభా దేవాయప్రభా మరి మీద తోడైండు నడిపించి ముఖ్యంగా ప్రభు యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు దయచేసి ప్రతి ప్రభా నీ యొక్క చోత విని ప్రభా అందరితో కూడా ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు ప్రభా దేవాయస మరి మీద మహా చేయండి ప్రభా మరి పాటల ద్వారా మహిమ పొందినందుకు నీకు వందనాలు తండ్రి ప్రతి బిడంగు ప్రభావ రక్షణ మార్గంలోకి నడిపించుకొని మరి ఈ వాక్యం చెప్తున్నాక ప్రభా మన ప్రతి వాక్యంలో ప్రభా ఎంతో మర్మము ఎన్నో సత్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభా వారి ప్రతిదీ కూడా ప్రభా దీని నుంచి కలిగింది కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మధ్య తమకు నడిపింపు దయచేయమని యేజు క్రిస్తున్న నామంలో ప్రార్థిస్తుంది అండి ఐ మెన్ ప్రొవర్స్ ట్వంటీ ఈ వాక్యం ఏమని అంటే అంతకు మనిషి యొక్క సృష్టిని మనం చూసుకున్నాం ద క్రియేషన్ ఆఫ్ ది మ్యాన్ అయిపోయింది అయితే ఆ క్రియేషన్ ఆఫ్ ది మ్యాన్ లోనే కొన్ని వర్సెస్ నేను చెప్పిన కొన్ని వర్సెస్ మధ్యనే ఇంకా కొన్ని ఉంటే నేను స్టాప్ చేసిన అనమాట ఆ అంటే ఎట్లా అంటే దేవుని ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్ మనిషి యొక్క సృష్టి దేవుడు ఏం చేసిందంటే ఆయన ఎప్పుడైతే మనకు జీవ ఆయన నోటి నుంచి మనకు ఊపినడో ఆ బ్రీతింగ్ అప్పుడు మన నాస్టైల్స్ కి మనం ఏమైపోయినామంటే ఆయన ఊపిరి పోసిన తర్వాతకి మన ఆత్మకి ఏమొచ్చిందంటే జీవం అనేది వచ్చిందనమాట ఆల్మోస్ట్ మనకి అంతా తెలుసు దేవుడు ఏ విధంగా సృష్టించడో మనం ఎట్లా నడుచుకుంటూ వస్తున్నామో ప్రతిదీ ఆయన నుంచే కలిగింది కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతకు ముందుకు మనం చూసుకున్నది వర్సెస్ జనసిక్స్ సెకండ్ చాప్టర్ సెవెంత్ వచనంలో మనకి ఏమనంటుందంటే దేవుడు ఎహోవా నీలమట్టితో నరుని నిర్మించి వాణి నాసిక నంద్రములో జీవవాయులు ఊదగా నరును జీవాత్మ చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క మన నుంచి డస్ట్ అనేది పోయిందో ఒకప్పుడు మనం కూడా పాపం జీవితంలో ఉన్నాం కాబట్టి ఆ పాపం అంత జీవితం పోవడానికే ఆయన ఈ లోకంలో మనల్ని సృష్టించుకొని అధికారం మనకి ఇవ్వడానికే ఆయన తిరిగి రాని ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఏం చేసినంటే ఈ ఆత్మకి జీవం కావాలని చెప్పేసి ఆయన మనకు ఊపిరి అనేది పోసే అన్నమాట ఎప్పుడైతే ఆయన ఊపిరిదే ఆయన ఊదినప్పుడు మన మీద ఉన్న ప్రతిదీ వెళ్ళిపోయి మనకేం వచ్చిందంటే జీవాత్మ అనేది వచ్చిందన్నమాట జీవాత్మ అనేది ఆయన మనకి ఇచ్చిండు దేవుడు ఎందుకంటే మనకు శామ్స్ ఫిఫ్టీ వన్ లో దేవుడు చెప్తున్నారు కదా క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ ఏ రాయ్ స్పిరిట్ విత్ ఇన్ మీ దేవ నా శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనసును మనసును నూతనంగా పుట్టించుము చూడండి ఎవ్రీడే మనం నూతనగా పుట్టుతు అంటే మనం నూతనంగా జన్మించాలి ఎట్లా జన్మించాలంటే నూతనగా మనలో ఉన్న ప్రతి పాపంని ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటామో మన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే ఆయన ఏం చేస్తాడంటే మనం చేసిన ప్రతి పాపాన్ని ఆయన మొత్తం కడిగి వేసి శుద్ధి హృదయం చేస్తాడనమాట కలగజేసి మళ్ళా మన అంతరంగంలో స్థిరమైన మనసు అంటే స్టెబుల్ గా ఉండే మనసు ఆయన మనకి ఇస్తానంటుడు అది కూడా నూతనగా పుట్టించను నూతనగా పుట్టించడమే అది అనమాట అంటే మన ప్రతి పాపంని ఆయన శిల్వ మరణం పైన కాబట్టి దేవుడు మరి ఆయన చూడండి ఏ సు ప్రభు ఏ తప్పు చేయలేదు ఏమి చేయలేదు కానీ ఆయన ఈ లోకంలో వచ్చినాడు ఫస్ట్ కమింగ్ లో ఇప్పుడు సెకండ్ కమ్మింగ్ కూడా ఆయన రాబోతున్నాడు కదా అది మనకు తెలుసు దేవుని యొక్క రాకడా దగ్గరలో ఉందని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ చివ డేసెస్ల మన అంతరంగం ఏ విధంగా ఉండబోతుంది మనం ఎట్లా మన అంతరంగాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా కదా ఆయన జీవ జీవవాయు ఆయన ఊదినప్పుడే మనకు జీవం అనేది వచ్చింది కదా ఆ జీవము ఆయన మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమని చెప్తుందంటే మన ప్రతి పాపాన్ని ఒప్పేసుకోవాలా క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ కొత్తగా అంటే మన హృదయని ఆయన క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి మన ఆత్మని ఆయన క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి మన ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం ఎవ్రీడే న్యూగా రిన్యూ చేసుకుంటూనే ఉంటాయి అంటే పాత దాన్ని కొత్తగా చేసుకుంటూనే ఉండాలన్నమాట అంటే దేవుడు మనకు ఆత్మ ఇచ్చిండు ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం సర్వసత్యంలోకి నడపబడతాం కదా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా చూడండి మనము ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుల్లో వెళ్తూనే ఉంటాం ఉంటాము అంటే దేవుడు జీవం పోసిన తర్వాత నుంచి మనం ఎట్లా ఉన్నామంటే కరెక్ట్ గా స్టెబుల్ గా అయితే ఎవరు లేరు దేవుడు మన పాపాన్ని కడిగి తర్వాత కూడా మనం పరిశుద్ధతగా ఉండాలి అంటే పాపాలను పడుతూనే ఉంటారు అబద్ధమాడిన పాపమే చెడ్డ మాట పలికినా పాపమే కోపం పడినా పాపమే ఏది చేసినా పాపమే చూడండి ఎవ్రీడే మనము బ్రతుకుతున్నామో ఆయన ఆత్మచేతనే కానీ ఆయన ఆత్మచిత మనం బ్రతుకుతున్నాము కానీ ఎవ్రీడే మన పాపక్షేమపణ ఒప్పుకుంటూనే ఉండాల మనం ఎప్పుడైతే పాపక్షేమపణ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో ఆయన కడిగి మన హృదయాన్ని ఆయన పరిశుద్ధ పరస్తాడు అందుకే మనకు శుద్ధి హృదయం ఉంటేనే దేవుని యొక్క పరిశుధాత్మ మనలో నివసిస్తుంది అంతవరకు అది నివసించదు అంటే చూడండి దేవుడు మన హృదయంలోకి రావాలి మన హృదయంలో ఉండాలా ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండాలా తొలగిపోవద్దు అనంటే కంపల్సరిగా మన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటేనే ఆయన పరిశుద్ధాత్మం మనలో ఉంటది ఎందుకంటే యోగులో కూడా దేవుడు అంటారు కదా ఆ దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాస జీవమిచ్చను చూడండి ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పేసుకుంటామో ఆయన సన్నిధిలో మన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చూస్తాడంటే ఆయన శ్వాస మల్ల తిరిగి మనకి ఇచ్చాడు అనమాట ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించను కదా దేవుని యొక్క ఆత్మ మనల్ని సృజించింది కాబట్టి సర్వశక్తుని యొక్క శ్వాస దేవుని యొక్క శ్వాస జీవం ఇచ్చను ఆ జీవం నీకు ఎట్లా దేవుని యొక్క వాక్యం చదవడం వల్లనే మన ప్రతి పాపాన్ని కడగబడి ఆయన నూతనమైన పరిశుద్ధాత్మ మనకి ఎవ్రీడే ఇస్తూనే ఉంటామన్నమాట రిన్యూ గా మనం పొందుకుంటూనే ఉంటామన్నమాట రైట్ విత్ ఇన్ మీ కదా ఆయన అదే చెప్తానమాట ఆయన మనకి రావాలి అనంటే ఎవ్రీడే ఆయన వాక్యం ధ్యానిస్తుంటే మనకు శ్వాస కదా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వెయ్యకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసి చూడండి ఇది కూడా మనకి ఇల్లనే ఉంటది శామ్స్ ఫిఫ్టీ వన్ ఇది వర్డ్ చెప్తున్నా అంటే ఆ ఎవ్రిడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అనంటే మనం ప్రతి పాపాన్ని ఒప్పేసుకొని ఎవ్రీడే ఆయన సన్నిధులు గడిపోతేనే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటది ఒకవేళ విలను ఆయన సన్నిధిలో లేకపోతే ఆ పరిశుద్ధాత్మ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ అదే చెప్తుంది కదా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము చూడండి ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు తీయబడుతుంది ఎప్పుడు మనలో వస్తుంది చూడండి పరిశుద్ధాత్మ కోసం ఇక్కడ మాట్లాడుతుంది యాక్చువల్లీ దేవుని యొక్క జీవం మనకి వస్తుంది అంటే క్రియేట్ చేసిన దేవుడు మనల్ని మన ఆత్మ క్రియేట్ చేసినాక మన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే శాశ్వతంగా మనం ప్రతి పాపంని ఎవ్రీడే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే అప్పుడు మనం ఏం చేసామో ఆయన సన్నిధిలో ఉంటాం కాబట్టి ఆయన పరిశుద్ధత్వం మనలో గట్టిగా నివసిస్తుంది ఒకవేళ మన పాపక్షమ ఒప్పుకోకుండా దేవాన్ని రాన హృదయం వచ్చి ప్రభా అంటే వచ్చి ఉంటడా ఈ శరీరంనే ఆయన తట్టుకోలేడు దేవుడు ఆ శరీర క్రియాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ నశించుకోవడం వల్ల నుంచి తొలగించుకొని మనము స్థిరమైన మనసు కలిగి ఉంటే అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత్వం మనలో ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఇదంతా ఇప్పుడు ప్రావర్ప్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి నరుని ఆత్మ ఏ హోవా పెట్టిన దీపము అది అంతరంగములు అన్నీ శోధించను చూడండి అంతరంగము ఇక్కడ కూడా అదే చెప్తుంది అంటే దేవుడు క్రియేషన్ లో ఆయన ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆయన బ్రీతింగ్ మనలో చేసిండో అప్పుడు మనలో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోయిందన్నమాట డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ అంటే దేవుడు ఎప్పటితే ఇక్కడ and the lord god form man of the dust of the ground and breathe into his nostrils to breathe of life and man become a living soul చూడండి ఇక్కడ become a living soul ఎప్పటితే దేవుడు మనకు ఊదినడో అన్న సరే యోబుల కూడా అనే శ్వాసము అనే శ్వాస జీవం ఇచ్చను అని చెప్తుంది కదా చూడండి అక్కడ చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా ఎక్కడ చూసినా అనే అంతరంగం కోసమే మాట్లాడుతుండవు ఇక్కడ కూడా అంతే నరుని ఆత్మ యహువ పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించు కదా చూడండి మన ఆత్మనంట దేవుడు ఏం చేసినంటే మనకు పెట్టినడు ఆయన పెడితేనే మనకు జీవము ఆయన ఊజిని కాబట్టే మనకు జీవము అంతకు మనం కూడా ఒక పాపమైన జీవితంలోనే ఉండే అంటే అబద్ధమైన బోధలు అబద్ధంగా నడుచుకోవడము అబద్ధంగా నివసించడము తెలియ అంటే అన్యుల్లాగానే జీవించే వారిలాగా ఉండే కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యం మన రుద్ధానికి తట్టిందో ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉందో మనకేం వచ్చిందంటే జీవం వచ్చింది ఆయన జీవం అందుకే ఇక్కడ చెప్తున్నామంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన దేవుడు ఏం చేసింది నరుని ఆత్మ ఏహోవా పెట్టిన దీపం అని అంటున్నాను ఆ దీపం వెలగాలి అంటే దానికి ఎవ్రీడే ఆయిల్ ఉంటేనే ఉండాలి కదా ఆయిల్ ఉంటేనే దీపం అనేది వెలుగుతుంది ఆ ఆయిల్ ను ఎట్లా రావాలా దేవుని యొక్క వాక్యం నీ రుద్యంలో ఉంటేనే ఇది వెలుగుతుంది దేవుని యొక్క వాక్యం మనరుదయంలో లేకపోతే ఆయన దీపం అనేది ఉండదనమాట అందుకే ఆయన చెప్తుండూ మన అంతరంగాన్ని అంట ఆయన శోధిస్తుంటాడనమాట అంటే దేవుడు మనం క్రియేట్ చేసిం కాబట్టి ఆయన మనల్ని పరీక్ష పెడుతూనే ఉంటాడు ఆ ప్రతి పరీక్షలో మనము విజయం పొందాలి ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది క్యాండల్ ఆఫ్ ది లార్ట్ ద సర్చింగ్ ఆల్ ద ఇన్వర్స్ పార్ట్ ఆఫ్ ది బెల్లీ ఇక్కడనేమో మనుషులు ఆత్మ ఏహోవా కొవ్వొత్తు కడుపులో అంతరంగములన్నిటిని శోధించడాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది అంటే ఇన్వర్స్ పార్ట్ ఆఫ్ ది బెల్లీ అంటే కడుపులోనిది చూడండి మనకు రెండు నేషన్స్ ఉంటాయి కదా మన కడుపులో రెండు జనంగా ఉంది యాకబు ఏషియావు కదా ఏషియావు సంతతి ఒకలాగా ఉంటుంది మరి యాకొబు సంతతి వాళ్ళు ఉంటారు మనకు తెలుసు వాళ్ళ స్టోరీస్ ఎవ్రీథింగ్ వినో మనకంతా తెలుసు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అనంటే మనం ఎట్లా నడుచుకుంటున్నాము మన అంతరంగం ఏ విధంగా ఉంది అది ఏ విధంగా శోధన వస్తుంది కదా ఆయన జ్యేష్టత్వం పోగొట్టేసుకుంటాడు కదా ఈశాబు చిన్న ఫుడ్ విషయంలో ఆయన జ్యేష్టత్వాన్ని పోగొట్టుకుంటాడు కానీ యాకబు యుద్ధము చేసి దేవుని సన్నిధిలో ఆయన ఇజ్రాస్ గా మార్చబడిన వాడు అట్లనే మనల్ని కూడా దేవుడు మార్చుకున్న దేవుడు కాబట్టి మనల్ని కూడా ఆయన బిడగా స్వీకరించిన దేవుడు కాబట్టి ఆయన మనని శోధించిన దేవుడు అనమాట అంటే మనల్ని ఏ విధంగా శోధన చూడండి మనకి శోధన విషయంలో చూసుకుంటే యోబు 38 ఎయిట్ ఎనిమిది వచనంలో చూడండి అయినను నరునిలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడు దేవు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును యోబు థర్టీ యోబు థర్టీ టూలో చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి థర్టీ టూ ఎయిట్ వచ్చనంలో చూడండి ఆయనను నరునిలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తుడగు దేవుణ్ణి ఊపిరి వారికి వివేచన కలగ జయును అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే నరుని ఆత్మ ఒకటి కదా నరుని ఆత్మ ఒకటి ఉన్నది ఒకటే ఉంది కానీ ఆ దేవు సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన అంటే దేవుని యొక్క ఊపిరి వారికి ఏమి ఇస్తుంది అంటే వివేచన వివేచన ఇచ్చినప్పుడు ఆ వివేచన మనకు కలగజేస్తుంది అన్నమాట ఎట్లా కలగజేస్తుంది మనకు వివేచన అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే మనకు అన్ని తలంపులనేది వస్తుంది ఎట్లా దేవుణ్ణిలో ఏ విధంగా ఎదగాల ఆయనలో మనం ఎట్లా నడుచుకోవాలా మనం ఏ విధంగా జీవించాలా ఆ ప్రతిదీ మనకు వాక్యము నేర్పుతుంది కదా వాక్యం మనకి ఏం చేస్తుందంటే ప్రాణం పోస్తుంది మనకు వాక్యము మళ్ళీ వాక్యం మనకి జీవం ఇస్తుంది వాక్యం ద్వారా మన పాపాన్ని ఒప్పుకుంటాము ఇదంతా వివేచననే కదా దేవుడు ఇచ్చిన జ్ఞానము ఆయన ఇచ్చిన ప్రతి జ్ఞానాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి కదా ప్రతిది అంటే ఈ లోకంలో అంతకాలంలో అంటే లాస్ట్ డేసెస్ మనం ఉంటున్నాము ఈ చివరి డైజెస్ల మన కాలంలో దొరికినట్లు అంటే మన పితరుల కాలంలో లేవు వాళ్ళు కేవలం దేవుని యొక్క వాక్యం చేతనే వాళ్ళు నడవబడినవారు కానీ ఇక్కడ వాక్యం ఏమని చూడండి మరి ఆయన వివేచన మనకి రావాలా వివేచన మనకు కావాలా కలగజేయును అంటే ఆ వివేచన మనకి ఎట్లా వస్తుందంటే సర్వశక్తుని దేవుని యొక్క ఊపిరి వారికి వివేచన దేవుని యొక్క ఊపిరి మనలో ఉంటేనంట మనకి వివేచన అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనంట ఎవ్రీథింగ్ గైడ్ చేస్తుంది ఆడు గడుగున మనకు గైడ్ చేస్తుంటది లేచి ప్రార్థన చేయం నువ్వు ప్రార్థన చేయి ఇట్లా మనకు వా మనకు అంటే దేవుడు మన హృదయం ఉంటే మనకి ప్రేరేపణ వస్తూనే ఉంటుంది ప్రార్థన చేయి వారి కోసం ప్రార్థన చేయి వీళ్ళ కోసం ప్రార్థన చేయి ఈ విధంగా చెప్పడము మనకు జ్ఞానం అనేది గ్రోత్ కావడము జరుగుతుంది ఎందుకంటే యోబు థర్టీ త్రీ ఫోర్లు కూడా మనం చూసుకున్నాం ఇంతకు ముందుకే దేవుని యొక్క ఆత్మ నరవని సృజించాను కదా సర్వశక్తిని యొక్క శ్వాసనకు జీవం ఇచ్చాను అంటే వివేచన నుంచి మనకి ఏం వస్తుంది జీవం వస్తుంది జీవం ఎట్లా వస్తుంది అంటే ఎవ్రీడే మనము జీవం పొందుకుంటూనే ఉంటామట న్యూ థింగ్ కొత్త కొత్తది మనం పొందుకుంటూనే ఉంటాము దేవుని యొక్క వాక్యము మనకు ఎట్లా అంటే మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది ఇంకా మనకు జ్ఞానం ఇస్తుంది ప్రతి ఒక్కరిని మనము ఎట్లా అంటే వివేచించే కదా తెలుసుకోవాలా ఎవరి ఆత్మ ఇలాంటిదో కదా ప్రతిదీ వివేచన ఆ వివేచన ఉంటేనే మనం తెలుసుకోగలుగుతాం ఈ ఆత్మ ఎలాంటిది ఆత్మ ఎలాంటిది ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క అంటే సర్వశక్తుని దేవుని యొక్క ఊపిరి మనలో ఉండాలా దేవుని యొక్క ఊపిరి మనలో ఉంటే దేవుని యొక్క శ్వాస మనలో ఉంటే మనం బ్రతుకుతున్నాం అది ఎప్పుడు నీ ప్రతి పాపని ఒప్పేసుకుంటేనే ఆయన యొక్క ఊపిరి మనలో ఉంటుంది కదా బైబుల్ చెప్తుంది రెండు మరణాలని ఒకటి శరీరకంగా ఒకటి ఆత్మీయమైన జీవితం కోసం ఈ లోకని మనం చంపేసుకోవాలంటే మన శరీరంలో ఈ లోకంలో వరలాగానే ఉండాల ఈ ఈ లోకంలో మనకు శరీరం ఉంది అంటే అది సంపాదించుకుంటా ఇది సంపాదించుకుంటా అన్ని చేసుకుంటా అని అంటే ఏమైపోతుందంటే సర్వం సంపాదించుకొని ఆత్మ నశించిపోతుంది అదే నువ్వు ఆత్మని దేవుల్లో ఇంకా ఎదిగేలాగా సంపాదించుకుంటే ఆయన లోకంలో మనకు వారిలో రాజ్యంలో మనకు దేవుడు అధికమైన ఫలంలో మనకి ఇస్తాడు కదా లాల్సర్ది ఇంకా ధనవంతుంది చూసుకుంటే అట్లనే కదా ఆయన ప్రాణ సంపాదించుకున్నాడు కానీ చివరికి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు కానీ లాల్జర్ మాత్రము దేవుని యొక్క రొమ్మును ఆనుకొని కూర్చొని ఉన్నాడు చూడండి దేవుని వాక్యము మనకు ఇట్లా ఈ విధంగా జ్ఞానం అనేది మనకి ఇస్తా ఉంటమాట అంటే ఈ విధంగా వివేచన అనేది మనకు కలగజేస్తుంది చూడండి ఫస్ట్ కొరెంటియన్స్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ కొరియంతియన్స్ సెకండ్ చాప్టర్ లో మనకి ఏమనుంది అంటే సెవెంత్ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతి ఉత్పత్తి మున్ ముందుగానే దీనిని దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను దేవుని దేవుని జ్ఞానము మర్మమైనట్లు బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతి ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మనలో మన మహిమ నిమిత్తం నియమించను చూడండి అంటే ఈ వాక్యాన్ని చూసుకుంటే జగతి ఉత్పత్తి ముందుకే అంటే ఈ లోకము సృష్టి కాక ముందుకే ఆయన ఆలోచనలో ఆయన సృష్టికర్త ఆయన జ్ఞానవంతుడు దేవుడు ఎంతో జ్ఞానం కలిగిన దేవుడు ఆ దేవుడు మనల్ని ఎప్పుడో ఎప్పుడు తయారు చేసుకొని దేవుడు అంటే దేవుని యొక్క ఏమంటారు పైన హెవెన్ లో ఆ దుష్టునికి దేవునికి యుద్ధము జరగక ముందు నుంచి దేవునికి ఇవన్నీ ఉన్నాయి ప్లాన్స్ అదే ముందు నుంచి అన్ని ఆలోచనలు ఉన్నాయి దేవునికి కాబట్టి ఆయన ఏం చేసినట్టే జగతి ఉత్పత్తి ముందుకే మనల్ని ఆయన ఎప్పుడో ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నాడు కాకపోతే మనం ఈ టైంకి బయటికి రావడము అదే దేవుని యొక్క సమయము కదా అందుకే దేవుని యొక్క జ్ఞానం ఎట్లాంటిది అంటే మర్మమైనది అనమాట ఆయన ఇచ్చే ప్రతి మాట మర్మమైనది ఎందుకనంటే శరీరకంగా ఆలోచించినంత వరకు ఆ మర్మం ఏంటిదో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది కాబట్టి జీవం ఇస్తుంది కాబట్టి ఆ మర్మం ఏంటిదో అది మనకు బోధిస్తుంటారనమాట మన హృదయంలో దేవుడు మనలో ఉండి మనం మన ఆత్మలో ఆయన జీవించి ఆయన మనలో ఉండి అని మనతో మాట్లాడుతుంటారన్నమాట బోధిస్తుంటారనమాట దేవుడు అందుకే ఈ జ్ఞానము మరుగై ఉండదు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఎన్నో కృపా వలనలు ఇచ్చిండు ఆ కొన్ని వరాలు మనము ప్రవచించే వరము కృపా వల్ల ఎన్నో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రవచించినమే అనుకుందాము వాక్యాన్ని అది జరిగిపోయింది జరిగిపోతే మరి ఇది ఓ నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చింది ఆ మర్మము ఆయన నుంచి వచ్చింది కానీ ఆ మర్మము నా నుంచి వచ్చిందని మనం అంటామా అనమాట్లా ఎందుకంటే అది దేవుని యొక్క ప్లాన్ అది దేవుని యొక్క మర్మము అది మన ఆత్మకు తెలియజేయబడ్డది అది మన మనేకులకు ప్రకటన చేయగలుగుతున్నాము కదా ఎందుకంటే ఆయన జీవం అలాంటిది ఆయన జ్ఞానం అలాంటిది ఈ జ్ఞానం అంట మరుగైనది అనమాట అది దేవుడు ఎవరికి అంటే వాళ్ళకి ఇవ్వలే కదా ఆ కాలంలో కూడా చూసుకుంటే ప్రవక్తలకే వచ్చింది దేవుడు ప్రతి ప్రవక్తకి ఆయన ముందే బయపరిచి తెలియజేసిన దేవుడు కాబట్టి ఆ జ్ఞానం అంట మరుగైనది చూడండి ఏషియా చెప్పిన ప్రతి ప్రవచనాలు నెరవేర్తనే ఉన్నాయి ఏషియా గొప్ప కాదు కదా ఆయనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ గొప్పతనము ఆయన ఏషియా కూడా ఆయన నడుచుకున్న దేవుని యొక్క సన్నిధిలా విధంగా దేవుని ఆయనలో ఉండి మాట్లాడింది సో అదే ఆత్మ ఈ రోజు మన వరకు వచ్చింది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన వరకు ఉంది కాబట్టి నిన్న నేను నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ఎప్పటికీ మనలో నివసించాలా ఆయన ఊపిరి మనలో ఉండాలా ఆయన వివేచన మనలో ఉండాలా ఆయన జీవం మనలో ఉండాలంటే ఎవ్రీడే మనకు వాక్యం ఏం చేస్తుందంటే ఆ న్యూ థింగ్స్ పుట్టిస్తుంటాయన్నమాట దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కడగబడతాము ఎవరిడే ఆయన రక్షణ ఉండగలుగుతాము ఎవరిడే ఆయన స్వాత ప్రకటన చేయగలుగుతాము అట్లా ఎవరిడే ఆయన మర్మని మనము తెలుసుకోగలుగుతాము అందుకే జగతి ముందుగానే అంటే ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అది పాస్ట్ టెన్స్ ఎప్పుడుదో ఎప్పుడుదో కానీ ఆయన ఏం చేసినట్టే ప్రజెంట్గా చేసిండు జగతి ముందుగానే దీనిని దేవుడు మనల్ని అంటే ఆయన మహిమ కొరకు మనల్ని నేను మనం ఏం చేలా ఆయనకు మహిమ తెచ్చిపెట్టే వారి లాగా జీవించాల కదా మనము ఆయన ఆయనే ఎంతో మహిమ మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన్ని గ్లోరిఫై గాడ్ కాబట్టి ఆయన అన్ని గ్లోరిఫై చేసింది ఆయన్ని ఎన్నో మహిమలు చేసిండు ఆయన ఎంతో మహిమ పొందుకున్న దేవుడు తన తండ్రి దగ్గర తండ్రి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి కుమారుడుగా ఆయన జీవించినప్పుడు తన తండ్రికి మహిమ మనం కూడా మన తండ్రికి మనం మహిమ పరచాలా కదా మన కొరకు అనే శిల్వ పైన రక్తం కాల్చిన దేవుడు తిరిగి లేచిన దేవుడు మన కోసం రానై ఉన్న దేవుడు కాబట్టి ఆయన కొరకు మనం ఎట్లా ఉండాలంటే మహమకరంగా జీవించాల మనం ఎప్పుడైతే మహిమకరంగా జీవిస్తామో అప్పుడు ఆయనని మనము ఆయన రుద్ధిని మనం అంటే దేవుని యొక్క మనసును సంతోషపరిచిన వారి లాగా మనకైతే ఇక్కడ లెవెన్త్ వచ్చిన చూడండి మనకైతే దేవుని యొక్క దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని యొక్క మర్మమును కూడా పరిశోధించుచున్నాడు చూడండి ఈ విధంగా మనకు పరిశోధిస్తుంటాడమాట దేవుడు మనకైతే దేవుని అంటే మనకైతే దేవును వాటి తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ మనకు బయలుపరుచున్నారు కాబట్టి ఆ ఆత్మ అన్నిటిని దేవుని యొక్క మర్మము కూడా పరిశోధిస్తుంటారు అంటే ఎవ్రీడే ప్రతి మనిషికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నంత మాత్రంలా మనం సుఖ సంతోషాలతో ఉండడం కాదు ఎట్లంటే ఆయన మనకు దేవుని యొక్క పరిశుధాత్మ మనకి ఇచ్చినట్టే దేవుని యొక్క సత్యని బోధించడానికే ఇష్టం బోధిస్తే కాదు కదా ఆయన ఒకటే చెప్తున్నాడు ప్రతి ఆత్మకి శోధన అనేది ఉంటది ప్రతి ఆత్మని మనం పరిశోధించాలా ఎందుకంటే ఆత్మ అందరికీ ఉంది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆత్మనే కానీ ఒక్కొక్క ఆత్మ ఎలాంటిది అది మనము ఎట్లా తెలుసుకోవాలంటే దేవుని యొక్క మర్మం చేతనే మనము తెలుసుకోగలుగుతాము ఒక్కొక్క ఆత్మని వివేచించడానికి అందుకే అంటున్నానమాట ప్రతిదీ మనం చోధించాలంటే మనకు సమస్యలు వచ్చినా మన విజయం పొందాల మనకి ఏది వచ్చినా మన విజయం పొందా మన విజయం ఎట్లా పొందుతామంటే వివేచన ఉంటేనే విజయం పొందుతాము జీవం అయితే మనకు ముందు నుంచి ఉంటుంది జీవం ముందు నుంచి ఉంటదంటే దేవుని యొక్క వాక్యం చదవడం వల్ల మనకు జీవం అనేది వస్తూనే ఎవ్రీడే న్యూ థింగ్ మనం పొందుకుంటూనే ఉంటాము లెవెంత్ వచ్చాను చూడండి ఒక మనుషుని సంగతులు తనలోనే నన్ను మనస మనశాంతికి కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగైతే దేవుని సంగతులు దేవునికి దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరినికి తెలియవు చూడండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటేనంట ఆయనే ఆత్మ ఆయనకే తెలుస్తుంది మనకు తెలియదు కదా మనకు తెలియదు కాబట్టి ఆయన మనలో ఉండి నడిపించే దేవుడు అనమాట ఆయన ఆత్మ ద్వారా మనకి నడిపిస్తూ ఉంటారు లాస్ట్ చివరిగా చూసుకుందాము ఎందుకంటే ఆత్మని వివేచించడమే అది కూడా ఒక గిఫ్టే ఎందుకంటే ఆయన అదే చెప్తుండడు ఎందుకంటే ఈ చివరి దినంలో మోసపోతారు కాబట్టి ఏర్పరిచిన సైతమే మోసపోతుంది కాబట్టి ఆయన అందుకే చెప్తుండడు ఆత్మని వివేచించే వరం మీరు కదా ప్రతిదీ మనం వివేచించాలంటే ఆయన సర్వశక్తిని దేవుని యొక్క ఊపిరి వారికి వివేచన కలగజేయును అని చెప్తుంది వాక్యము అందుకే సర్వశక్తి సర్వశక్తి దేవుని యొక్క ఊపిరి వారికి వివేచన కలగజేస్తుంది కాబట్టి మనకు వివేచన ఉన్నప్పుడు మనకేం వస్తుంది జీవ జీవం అనేది వస్తుంది ఎందుకంటే సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చను అని అంటుంది కదా దేవుని యొక్క వాక్యం మనకి ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనకు ఆలోచనలు దేవుడు ఇస్తారంట మంచి థింకింగ్స్ దేవుడు ఏ విధంగా వెళ్ళాలా ఆయన చిత్తం ఏంటిదో ఆయన చిత్తాన్ని ఎట్లా రన్ అవుట్ చేసుకోవాలా ఆయన ఇచ్చిన పని ఏంటిది ఆ పనిని మనం ఎట్లా కంప్లీట్ చేసుకోవాలా అనే వివేచన మనకు నేర్పుతుంది దేవుని యొక్క వాక్యం చేత మళ్ళా ఆ వివేచన మనకు ఉండాలంటే జీవం ఉంటేనే కదా మనం చేయగలుగుతాము జీవం లేని మనం ఏం చేయలేము అందుకే సర్వశక్తిని యొక్క శ్వాస మనకు జీవం ఇస్తుంది ఆ జీవం మనకి ఇంపార్టెంటే వివేచనం మనకి ఇంపార్టెంటే మళ్ళా దేవుని ఆ దేవుణ్ణి జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా బోధించుచున్నాము కదా దేవుని ప్రతి ఒక్క వాక్యము మర్మమే అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటదంటే ఆయన సర్వసత్యము కి కాబట్టి జగతి పునర్ధులు వెయ్యక మునిపే ఆయన మనల్ని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన అందుకే అంటాడు పిలుపుని ఏర్పాటు చేసుకొని ఉండమంటారు దేవుడు సో అందుకే ఆయన పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో ఏ విధంగా గైడ్ చేస్తుందో మనం అట్లా వెళ్ళిపోవాలి ఎందుకంటే ప్రతి ఆత్మకి శోధన ఉంటది నరుని ఆత్మ ఏహోవ పెట్టిన దీపము కాబట్టి ఆ దీపనము ఎప్పుడు వెలుగుతనే ఉండాలి ఆ అంతరంగము ఆ అంతరంగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఉంది ఆ క్యాండిల్ ని మనం వెలిగిస్తే అది కరిగిపోతా ఉంటది అది ఎందుకు కరిగిపోతుంటది అంటే ఆ నార్మల్ గా చూసుకుంటే అది దీ మెల్ట్ అయిపోతుంటది ఇది కూడా అంతే అంటే మన అంతరంగానికి వచ్చిన ప్రతి కష్టమే కానీ ఏ శోధనలు వచ్చినా మనం బాధ అది కరిగిపోయినట్లు మళ్ళా దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేసుకుంటే అది వెలిగింపబడిన వాళ్ళ లాగా ఉంటుంది అనమాట అంటే దేవుని యొక్క వాక్యం మనకి వెలుగు ఇస్తూనే ఉంటది కానీ మన అంతరంగానికి మాత్రం డెఫినెట్ గా శోధన అనేది ఉంటుంది కదా క్యాండిల్ చూసుకుంటేనేమో అది కరిగిపోతుంది కోపోతుంది అది నార్మల్ గా దీపం ఒక ఆ బౌల్ ఉండి దాంట్లో దీపం పెట్టి ఆయిల్ పోస్తే అది కూడా నూనె ఇంకిపోతూ ఉంటది ఆ ఇంకిపోయిన వాటిని ఏం చేస్తామో అదే నూనె అయిపోతుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం మళ్ళీ నూనె పోసాం అలా కదా అట్లనే అందుకే మన అంతరంగాని కంట మనం ఎప్పుడైతే బలహీనతగా ఉంటామో అప్పుడే మనము బలపరచబడతాము ఎందుకంటే దేవుడు అదే చెప్తుంది కదా మీరు ఎప్పుడైతే బలహీనతగా ఉంటారో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనం ఏమొస్తుందంటే మన జీవనకి మనలో ఉన్న తీసివేసి ఆయన మనం బలపరిచే దేవుడు కాబట్టి మనం బలపరుస్తూనే ఉంటాం దేవుడు అందుకే మన అంతరంగంలో అన్ని ఆయన శోధించినప్పుడు మనం ప్రతి దాంట్లో బలపరచబడిన వారులమై ఉండాల లాస్ట్ వచనం చూసుకున్నాము రోమా 5 రోమా ఫిఫ్త్ చాప్టర్ లో చూడండి థర్డ్ వచనంలో అయితే అంటే అంతరంగమునకు శోధన వస్తాయి కదా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి వాక్యము అయితే కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల శ్రమల అందును అతిశ్రయ పడు పడుదాము చూడండి ఇక్కడ మనకి ఆ శ్రమ వస్తుంది ఆ శ్రమలో మనం ఏం చేయాలంటే ఓర్పు అనేది ఉండాల ఓర్పు నుంచి మనకి ఏం వస్తుందంటే మళ్ళీ పరీక్ష వస్తుంది మళ్ళా పరీక్ష నుంచి మళ్ళీ పరీక్షను వస్తుంది అంటే ఒక శ్రమ మనం జయించినాం కదా అని అనుకునేసరికి ఇంకొక డ్రెడిగ్ అంటే ఒక శ్రమ మనం జయించినాక అప్పుడు మనకి ఏమొస్తుంది ఓర్పు వస్తుంది కదా అదే ఓర్పు శ్రమ గెలిచినము అయిపోయింది అమ్మ నాకు అమ్మ అనుకుంటే కదా అబ్బా ఈ కష్టం నుంచి తప్పించుకున్నాం అబ్బా నాకు ఎంతో విశ్రాంతి ఉంది ఎంతో ఓర్పు వచ్చింది అబ్బా ఎంతో ఓపిక అని అనుకుంటాం కదా ఎప్పుడైతే నువ్వు ఓపిక ఎప్పుడైతే శ్రమ దాటుకొని నెక్స్ట్ లెవెల్కి వచ్చినావంటే నీకు ఇంకొక పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష అది ఏం చేస్తుంటే తేలిగ నువ్వు చేసుకోగలుగుతావు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకటి అనుభవం దేవుడు నీకు ఇచ్చేసిండు కదా ఫస్ట్ నీకు ఏమి ఇచ్చింది దేవుడు ఓర్పు ఇచ్చిండు ఆ ఓర్పు నుంచి మళ్ళీ ఇంకా ఓర్పు రావడానికి దేవుడు ఇంకొక పరీక్ష పెట్టినాడు ఆ ఇంకొక పరీక్షలో కూడా నువ్వు గెలిచినందుకు ఇంకొక పరీక్ష అట్లా మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాడు దేవుడు మన అంతరంగానికి మనం విజయం పొందుతూనే ఉండదు ఎందుకు మనకు సహనము ఓపిక దీర్ఘశాంతం ఉండాలి కదా మనకు సహనం ఉండాలా ప్రతి దాంట్లో మన సహనం ఓపిక ఉండాలా దీర్ఘశాంతం ఉండాలా ఇవి ఉంటే మనం గెలవగలుగుతాము ఎందుకంటే ఆయన స్ట్రేమ అన్ని మనం ఓడ్చుకుంటేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతాము అంటే మన హృదయానికి అలాంటి శోధనలు అనేది మనకి వస్తూనే ఉంటాయి ఎందుకంటే దేవుడు పరీక్ష పెట్టే సమయం ఇప్పుడంతా ఎండింగ్ డేసెస్ లో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి పరీక్ష పెట్టే సమయము ఐదవ వచ్చినాం చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన హృదయంలో కుమరింపబడి చూడండి ఈ నిరీక్షణ అంట మనకంట సిగ్గు అసలు పరిచదే పరచదనమాట మనం అనుకుంటాం కదా చివర్ డేసెస్లలో బా వీళ్ళకి ఏం చేయాలా వాళ్ళకి ఏం చేయాలి చేస్తే వీళ్ళు ఏమనుకుంటారా మనం సిగ్గుతోటి కొన్ని కొన్ని పనులు చేయకుండా ఉండిపోతాము కానీ దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుందంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటుందంటే దేనికి సిగ్గుపరచదని చెప్తుంది కదా దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంది మన అంతరంగానికి ఎన్ని శోధనలు వచ్చినా ఏది వచ్చినా జయించగలుగుతాము అనుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత్వం మనకు తోడై ఉంది కాబట్టి ఆయన ప్రేమ చేత మన హృదయంలోనంటే కుమ్మరింపబడి ఉందనమాట చూడండి ఒక్క విషయము మనం ఏ పని చేసినా సిగ్గుపడద్దు ఏ పని చేసినా మనము సిగ్గుపడద్దు సిగ్గుపడితేనంట అది వేస్ట్ ఎందుకంటే మనం కష్టపడంలో సిగ్గుందుకు పడాలా కదా దేవుని వాక్యం అదే చెప్తుంది కదా కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా చెప్తున్నాంటే మనం ఇప్పుడు బయటకే వెళ్తాము ఎవరైనా బయట పేద వాళ్ళే కానీ వాళ్ళే కానీ వీళ్ళే కానీ వెళ్తాము ఒక అనుకో ఆ ఫంక్షన్ లో అందరు మంచి డ్రెస్ వేసుకొని మంచి ఉంటారు ఏమైనా డ్రెస్ ఏంది ఇట్లా ఉంది మనం ఎందుకు ఇట్లా ఉన్నాము వాళ్ళంతా మంచి ఉన్నారు మనం ఎందుకు ఇట్లా ఉన్నాము అనంటే కాదు వాళ్ళంతా లోకరీతిగా ఉన్నారు మనం దేవుని యొక్క ఆత్మ ధరించుకునే వారేం కాబట్టి మనము అంతరంగాన్ని చూసేవాళ్ళం కాబట్టి దేవుని ప్రతి ఆత్మను మనం విభేచించాలి ప్రతి ఆత్మ ద్వారా మనము అందరినీ అర్థం చేసుకోవాలి కాబట్టి మన పరిస్థితి ఎట్లా ఉన్నా పోవాల్సిందే కదా ఎందుకంటే వాళ్ళకు దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు మనకు దేవుడు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలా ఏ విషయంలో సిగ్గుపడకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాల ఎందుకంటే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది కదా ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉన్నది మరి యొక్క ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉంది కాబట్టి ఆయననే మనకు సరైన దారి చూపిస్తామట అందుకే దేవుడి చిన్న వాక్యం దీనికి ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర ప్రేమల దేవ కృపాల దేవ నీకే స్తోత్రం నీకే వనాలు అండి పరిశుద్ర సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభ దేవాయసు ప్రభా మరి క్రియేషన్ కోసం మీరు చెప్పినారు ప్రభ దేవాయసు ప్రభ మీరు ఎప్పుడైతే మాకు ఊపిరి పోసినారో ప్రభ అప్పుడని యొక్క సత్యం మాలో వచ్చింది ప్రభా దేవాయస్రభ మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి ప్రభ మమ్మల్ని పరిశుద్ధ పరిచిన దేవరో ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయచప్రభ నరుణి ఆత్మ పెట్టిన దేవాయచ ప్రభా నరుని ఆత్మ ప్రభా ఏహోవా పెట్టిన దీపం అని అంటున్నావు ప్రభా అది అంతరంగములను శోధించును అని అంటున్నావు కాబట్టి ప్రభా ప్రతి మేము విజయం పొందలే ప్రభా అందుకే ప్రభా మాకు శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కావాలి ప్రభా ఓర్పు వచ్చినప్పుడు మాకు పరీక్షలో విజయం పొందడానికి ఇంకా మాకు ఓర్పు కావాలి ప్రభా అందుకే ప్రభా మాకు సహనము ఓర్పు దీర్ఘశాంతము మాకు దండి ప్రభా దేవాయప్రభ నువ్విచ్చింది ప్రభా మాకు దివా వివేచించే జ్ఞానం మాకు దాయిచేమని ప్రార్థిస్తుందండి దేవాయ ప్రభ ఎలా వెళ్ళే ప్రభా యొక్క పరిశుద్ధాత్మ మారుద్యంలో ఉండాలా ప్రభా మేము పొగట్టుకోకుండా పరిశుద్ధాత్మని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి తండ్రి దేవాయతు ప్రభ అడుగడుగున మాకు నలగొడుతున్నగా ప్రభా మేము నలిగిపోవద్దు ప్రభా మేం విజయం పొందాల్సిందే ప్రభ మరి మీరు మాకు సహం దాయిచ్చిన ప్రభా దివ ప్రతిది కూడా అది నీ మర్మమే ప్రభా మాలో ఏ గోపతనం లేదు తండ్రి మేము దేనికి పనికి వరం ప్రభా అయినా కానీ ప్రభా నీ యొక్క ప్రేమ చేత నీ యొక్క కృపచేత ప్రభా నీ యొక్క కనికరము చేత ప్రభా మమ్మల్ని ఒక పాత్రగా మార్చుకుని మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దైవానికి వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాన్ హాలేలు ఏక రాజ్యా నీకే స్తోతం నా తండ్రి ఎన్నో మర్మాలు దాచిపెట్టిన దేవుడు ప్రభా ప్రతి మర్మం కూడా ప్రభా మీరు మాకు బయలుపరిచి మాకు తెలియచేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దైవానికి వందనాలు ప్రభా దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ ఎల్ల మా హృద్యంలో ఉండాలా ప్రభా మా ఆత్మలో మేము ప్రభా దేవ దిన నీ యొక్క ఆత్మ మేము పొందుకుంటేనే ఉండాలా నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క బట్టి నీకు వందనాలి ప్రభ దేవ నీ యొక్క కృప ఉంటేనే ప్రభ ఆ తలంతులు మేము ఇంకా ఎక్కువ సమృద్ధిగా చేసుకోగలుగుతాం ప్రభా అందుకే ప్రభ నీ యొక్క కృప వెంబడే కృప మా అందరికీ దైత్యం అని మేము దేవ నీకే స్తోత్రం నీకే ఉన్నాను తండ్రి దేవాయత్స ప్రభా మరి ప్రతి ఒక్క దేశంలో దగ్గర కూడా ప్రభా ఎంతో ప్రభా మరి చాలా కష్టంగా ఉంది ప్రభా తినడానికి ప్రభ ఉండడానికి ప్రభ నివసించడానికి ప్రభా అనేక జనములు ప్రభ నశించిపోతున్న ప్రభా దేవారి ఆత్మలను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభా ఏసీ అనేక స్తోత్రం నీకు ఎవరిస్తుంది దేవ ప్రతి దేశానికి కావాల్సిన ఆహారం వారికి దాయిచ్చని ప్రభా దేవాచ ప్రభా మరి జనంగా ప్రభా ఒకరి మీద ఒకరు లేస్తున్నారు ప్రభా గొడవలు అవుతున్న ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా దేవా ప్రభా నీ రాకడ సమయం ఉంది ఇవన్నీ జరుగుతాయని నువ్వు ముందే మాకు ప్రభా కాబట్టి ప్రభా మేము ఏ విషయంలో కలవరపడకునే ప్రభా వారి కోసం ప్రభ మేము దీర్ఘ శాంతంతో ప్రభా అనేకుల కోసం కూడా ప్రభా మేము ప్రార్థన చేయాలి ప్రభు దేవాయ ప్రభ మాకు భార్య అనుగ్రహించింది ప్రభా ఆ భార్యని మేము ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రభ ప్రతి ఒక్కల కోసం కూడా ప్రభా మేము మంచపూర్తిగా ప్రార్థన చేయాలి ప్రభా ఏదో విసికించుకున్నట్లు కాదు తండ్రి దేవాయజ్ ప్రభ అనేక ఆత్మల రక్షణకి రావాల్సిందే కాబట్టి ప్రభా మేము విసుకకుండే ప్రభా ప్రార్థన చేయాలి ప్రభా మరి మీరే మాకు సహనం దాయిచ్చింది ప్రభా యొక్క పరిశుద్ధాత్మ మాల్లో ఉంటే ప్రభా దేవాయత్తు ప్రభా సహనము ప్రతీది కూడా ప్రభా మేము విజయం పొందగలుగుతాం ప్రభా అందుకే ప్రభా నీ రాకడ పర్యంతం వరకు కూడా ప్రభా యొక్క పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభా ఎవ్రీడే ప్రభా యొక్క పరిశుద్ధాత్మ మాలో వెలుగుతూనే ఉండాలా ప్రభా నీ వాక్యాల మా వృద్ధుల పలకల రాయబడి ఉండాలా కంఠభూషణంగా మేము ధరించుకోవాలి ప్రభావ వాసింగంలాగా మేము కట్టుకోవాలి ప్రభావ నీ యొక్క సత్యం మా నడుముకి దట్టలాగా మేము కట్టుకోవాలి ప్రభా ఏసే మరి మీదే సాయం దాయించండి ప్రభా దేవాయత్స ప్రభావ మరి మాత్మని నిశ్చితగా ప్రభా వాళ్ళు ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించి ఆశ్వంచి పండి ప్రభా మరి ట్రైబల్ ఏరియాస్ కింపు ప్రభా మరి బ్రదర్స్ సేవకు వెళ్తున్నగా ప్రభా మరి వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ వారికి దయచిన ప్రభా నీ యొక్క దూతల్ని వాళ్ళకి కాపుదలగా దయచిన ప్రభ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలోనే ప్రతి ఒక్క చీకటి శక్తులు ఈచుకృష్ణ పారిపోవాల్సిందే దేవా ఈజు ప్రభా వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట్ల కూడా అనేక జనాన్ని ప్రభ ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో ప్రభ ఆ మనుషులందరూ కూడా ప్రభా ఈసుకృష్ణ నామంలో పాపక్షేమ పన నుంచి వాళ్ళే ఒప్పుకోవాల్సిందే ప్రభ వాళ్ళ ఏతు క్రిస్తు నామంలో బాప్తిజం పొందాల్సిందే ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించండి అక్కడున్న ప్రతి ఒక్క రోగాలను చూడాల దయచని ప్రభామ ప్రతి బాధ వేదన దుఃఖం నుంచి ఇవ్వడల్లా దయచని ప్రభావ ప్రతి నుంచి ఇవ్వడల్లా దయచని ప్రభావ దేవాయ ప్రభా ప్రతి ఒక్క మీ యొక్క ప్రొటెక్షన్ దయచేసి నీ యొక్క పరిశుధాత్మ కాపుదలగా దయచేసి నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకొని ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అభిషేకించి సేవలో ఇంకా ముందుకు సాగి నడిపించుకోండి ప్రభా నకే స్తోత్రం నీకే ఉన్నాను తండీ కావాల్సిన అవసరాలను ముందే సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తుంది దేవాయచ ప్రభ మరో ప్రతి ఒక్క ఆత్మకుడు ప్రభ నీచితగా పగ్గిస్తూ ప్రభా మరి నీ యొక్క రాకరికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధు ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నా తండ్రి ఎస్తయ్య వందనాలు ప్రభ తండ్రి ఈ దినమంతా ప్రభానమైన నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన ప్రభ ప్రతి రాకపోకల్లో పనుల్లో అన్నిట్లో ప్రభానమైన మీరే మీ కృపమాయన నిత్యమునైనా మాకు తోడై ఉండి మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు ప్రభ అడుగుపెట్టే ప్రతి స్థలంలో ప్రభానైనా ఏ కీడు కానీ ఏ అపాయం మాకు తగలకుండా ప్రభ ఎలాంటివి రాకుండా ప్రభానైనా తండ్రి మీరు మమ్మల్ని క్షేమంగా ప్రభ మీ కృపలో కాచి కాపాడుతున్నందుకు మీకెంతో వందనాలు ప్రభాణ అయినా తండ్రి మీకెంతో స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి అవును ప్రభానైనా నీ ఆత్మ ద్వారా మేము నడిపింపబడాలా ప్రభాణ అయినా తండ్రి ఆత్మ వాడు నా వాడు కాడన్న ప్రభాణ అయినా ఆత్మ ఉంటే మేము శరీర స్వభావం గలవారం కాదు కానీ ఆత్మ స్వభావంగా మేము కనిపించగలం ప్రాభ ఈ రోజు ఆ రీతిగా కూడా ప్రభాణ తండ్రి మా జీవితాలు అట్లా లేవు ప్రభాణ తండ్రి తండ్రి కాబట్టి ప్రభాణ ఈ లోకంలో మీరు జీవించినట్టు మేము తగ్గించుకొని జీవించాలా ప్రభావ మీలో ఉన్న ప్రభాణ ప్రతిదీ మాలో ఉండాలా ప్రభానైనా తండ్రి మనుషుల దృష్టికి ఆయన మేము చూపించుకోవడం కాదు ప్రభాణ హృదయ రహస్యాలు ఎరిగిన దృష్టికి మేము నీతి మంతులుగా మేము భక్తి పరుల్లాగా పరిశుద్ధుల్లాగా మేము కనిపించాలా ప్రాభ ఎలాంటి వేషధారణ జీవితము నాయన వేషధారణ ప్రార్థనలు ప్రాభ మల ఉండొద్దు ప్రాభ ఎలాంటి చీకటి ఉండొద్దు ప్రభానైనా ఈ లోకంలో ప్రభానైనా నీ నామాన్ని నిన్ను బలపరచాలా ప్రాభ పాపిని వాని మార్గం నుండి తప్పించిన ఆయన నిజమైన రక్షకుడు లోకరక్షకుడు నువ్వు అని ప్రభానైనా నీ సన్నిధిలో ప్రభానైనా పరలోకంలో నిలబెట్టాలా అలా ప్రతి ఒక్క మోకాలు ప్రభ మీ ఎదుట వంగేలాగా ప్రతి నాలుక ప్రభ మిమ్మల్ని రక్షకుడుగా ప్రభువుగా స్వీకరించేలాగా ప్రతి ఒక్కరి హృదయ కాఠిన్యం పోయేలాగా ప్రవాణయినా ప్రతి ఒక్కరిలో ఉన్న అహము గర్వము నాయన తండ్రి ప్రతి ఒక్కరిలో ఉన్న హెచ్చింపు జీవితాలు పోయేలాగా ప్రభాణ అయినా ఆ రీతిగా తండ్రి ప్రతి చోట నీకు వరకు సాక్షిగా చెప్పాలా ప్రవాణ ఈ లోకంలో ఎట్లా మేము మీను పోలి నడుచుకోవాలో జీవించాలో ప్రభా ఆ రీతిగా ఇతరులకు మేము ప్రకటించాలా మేము పాటించాలా ప్రభానైనా కాబట్టి ప్రభాన్ నాయనా తండ్రి ఆత్మ ఇది నీ ద్వారానే సాధ్యమవుతుంది వివేచన లేకపోతే ప్రభాన్ అయినా తండ్రి మేము ఏ విషయంలో అయినా తొలగిపోతాం ప్రభాన్ ఈ రోజు మనుషులంతా గొప్ప వాళ్ళని తండ్రి చదువులని ప్రభానైనా వాళ్ళు వాటిని చూస్తున్నారే కానీ ఆత్మను వివేచించట్లేదు ప్రభాన్ ఆయన కానీ ఆత్మ సంబంధి అయిన ఆత్మను వివేచించగలడు ప్రభాన్ ఆయన కాబట్టి మేము ఆత్మ సంబంధంలాగా జీవించినప్పుడే ప్రభాన్ ఆయన అది దేవుని సంబంధమైన ఆత్మన బ్రహ్మపరిచ ఆత్మన మోసపరిచ ఆత్మన అయినా తండ్రి అది వాళ్ళ స్వనీతిన ఏదనేది మాకు గ్రహింపు ఉంటది ప్రభా అలాంటి వివేచన మీరు మాకు ఇస్తారు ప్రభా కాబట్టి వివేచన వరం కొరకు మేము ఆడుతున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్క అన్ని మేము చూడాలా ప్రభా వాళ్ళ ఆత్మీయ స్థితిని చూడాలా వాళ్ళ ఉన్న దుర ఆత్మ దేవుని సంబంధమైంది కాదని మేము చూడాలా ప్రభ ఆ రీతిగా మేము చూడగలిగినప్పుడే మేము ఈ లోకంలో మోసపోకుండా నాయన సాక్షిగా నిలబడి ఉండగలం లేకపోతే ఏదో ఒక విషయంలో ప్రభా మేము తొలగిపోతాం ప్రభ ఏదొక విషయంలో ప్రభావ మేము జారిపోతాం ప్రభా కాబట్టి ఆ రీతిగా జారకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ఆయన నువ్వే బలము దైంపు చేసేవాడు మేము బలం మేము శక్తి పొందిన మేము పోరాడేది శరీరులతో కాదు ఆకాశ మండల సమూహంలో శక్తులతో అన్నావు ప్రభ వాటిని గెలవాలంటే ప్రభా మాలో నువ్వు ఉండాలా ప్రభ అప్పుడు మేము బలవంతులు అవుతాము అప్పుడు మా విశ్వాసము బలమైందైతే ఆ విశ్వాసంతో ప్రార్థిస్తే అది ఎలాంటిదైనా కానీ ప్రభ అక్కడ కార్యం జరుగుతుంది ప్రభ కాబట్టి ప్రభ నాయనా తండ్రి ఎక్కడ కూడా ప్రభ మా సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు ప్రభ సొంత నీతిని ఆధారం చేసుకోకుండా ప్రభ మా నీతికి నువ్వే ఆధారము నాయనా తండ్రి నీ ఆధారం ప్రకారంగా మేము నడవాలా జీవించాలా ఆ రీతిగానే ఈ లోకంలో నీ రాజ్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా తండ్రి ఎక్కడ కూడా ప్రభ తండ్రి నాయన మేము తండ్రి ఎవరితో మాకు పోలిక లేదు ప్రభ ఒక క్రీస్తుతోనే మాకు పోలిక ప్రభాన్ ఆయన తండ్రి ఎవరితో మాకు పోలిక లేదు ఎవరితో మాకు పొత్తు లేదు ఎవరితో ఎలాంటిది లేదు ప్రభా తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకుంటున్నాం నీ ఆత్మచేత మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా నైనా తండ్రి కాబట్టి ఈ లోకంలో నిందిస్తారు హింసిస్తారు అన్ని జరుగుతాయి ప్రభానైనా కానీ అవన్నీ ఈ లోకంలో ఖచ్చితంగా జరుగుతాయని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభ కాబట్టి అలాంటివి వచ్చినా కానీ ప్రభ మేము పట్టించుకోకుండా ప్రభానైనా మా పిలుపును ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని ప్రభ ముందుకు పోయేలాగా ప్రభా నాయన అజ్ఞానంతో నాయన మూర్ఖంతో మాట్లాడే ప్రతి నోరు మూసేలాగా ప్రభా నాయన అలాంటి వాక్శక్తి అలాంటి జ్ఞానము ప్రభా ఈ రోజు నాయన మనుషులందరూ ప్రభా నాయన తండ్రి ఎట్లా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు ప్రభా నాయన అలాంటి నోళ్లు ముయ్యాలా ప్రభా ఆ రోజు ధాన్యాలు ఎట్లయితే ప్రార్థన చేస్తే ఆ సింహాల నోళ్ళ మూసినట్టు ఈ రోజునయన తండ్రి మనుషులు గర్జించేలాగా ప్రభా తండ్రి ఈ రోజు లోకం ఆ రీతిగా ఉంది ప్రభ ప్రతి నోరు ముయ్యాల ప్రభ క్రీస్తునే నిజమైన రక్షకుడని ప్రభానైనా నిజమైన దేవుడని ప్రభ ఏననే ప్రభ పూజకు అర్హరుడు ఏననే సేవించేదానికి అనేలాగా ప్రభానైనా నీ మా క్రియలు ఈ లోకంలో ఆ రీతిగా ఉంటేనే అలాంటి సాక్ష్యం రాగలదు ప్రభ కాబట్టి ఆ రీతిగా నాయన నీ బిడ్డలుగా మేము జీవించాలా ప్రభానైనా అలాంటి తగ్గింపు జీవితం ప్రభాయన మీలో ఉన్న జీవితం మాకు దయచేయండి నేను ప్రతి చోట మీ దైవికంగా మేము నడవాలా ప్రభాయన నీ దైవత్వంనే మేము అనేక చోట్ల చూపించాల ప్రభ మీ యొక్క తండ్రి మీ గురించి మేము ప్రకటించాల ప్రభా నాయన ఎక్కడ కూడా ప్రభా నాయన మా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు ప్రభా నాయన సమస్తం మీలోనే ఉంది ప్రభ మీలోనే ఉన్న దాన్ని విశదీకరించి ఈరోజు నాయన తొలగిపోయిన జనులను ప్రభా నాయన నీ తట్టు తిప్పాలంటే మీ మిమ్మల్ని చూపించాల ప్రభా ఆ రీతిగా ప్రభ ప్రతి చోట నీకు సాక్షులుగా నాయన నీ యొక్క నాయన ప్రేమను వ్యక్తపరుస్తూ నాయన అలాంటి ప్రేమను ప్రకటిస్తూ అలాంటి ప్రేమలో మేము కూడా నిజంగా పరిపూర్ణం అయ్యేలాగా ప్రభాయన ఇది చెప్పుకుంటే వచ్చేది కాదు నాయనా తండ్రి అది క్రియల రూపకంగా వస్తుంది ప్రభా క్రీస్తు ప్రేమ ఆ ప్రకటించేది ప్రభ అట్లా మేము విశ్వాసమే కాదు ప్రభా నాయన మీ పట్ల క్రియలలో కూడా మేము ఆ రీతిగా ఉండులాగినా ప్రభావైనా మా విశ్వాసం క్రియలు రెండు కూడా నీ దృష్టికి మంచిగా ఉండలాగినా సహాయపడమని ఏ విషయంలో కూడా తొలగిపోకుండా ప్రభా సందేహించకుండా అనుమానించకుండా కలవర మమ్మల్ని కాపాడే దేవుడు కునికడు నిద్రపోడు కాబట్టి ప్రభ మా గురించి మేము చింతించకుండా ప్రాబ ఈ లోకంలో ప్రాభాన్ని ఆయన నీ గురించి ఎట్లా మేము నాయన జీవించాలో ఎట్లా అనేకులని తట్టు తిప్పాలో దాని గురించి చింతించేలాగా ప్రభ మా మనస్సు మా హృదయం ఎప్పుడు ఆ రీతిగా నీ పట్ల నాయన తరి పరితపించేలాగా ప్రభ అలాంటి ఆసక్తి అలాంటి విశ్వాసము అలాంటి ఆత్మ నడిపింపు అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రాభ అలాంటి కృపావరాలు మాకు అనుగ్రహించి నాయన ప్రతి మమ్మల్ని నిలబెట్టి నాయన మీరు మహిమ పొందమని వెళ్ళే ప్రతి స్థలంలో ప్రభావనైనా మీకు మహిమా మహిమ ప్రభావములు జరుగులాగిన ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మహోద నీకు ఎంతో గడిచిన కాలం అంత ప్రభావలందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్న మీ కృప ఇక్కడ కుటుంబంలో కనికరించినారైనా ఈ యొక్క మధ్యకాల సభనైనా మీ సందిలో భాగ్యాన్ని ప్రభావం కనికరించినారు అభివృద్ధి అయితే మనతో మాట్లాడిన ప్రభావం మీకు ఎంతో ఆత్మ సంబంధమైన వరం అపేక్ష కలిగి మేము ముందు పోవాలా ప్రభావ ప్రతి ఆత్మను మేము వివేచించాల ప్రభావం చేసిన పలకాలు అపాయకరమైన కాలంలో ప్రతి ఆత్మని వివేచించాల ప్రభావం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభావం ఎవరు మోసపక్షంలో చూసుకున్నా ప్రభావం మీకు వెళ్తున్న మీకు అర్థం చేసుకోవాలి అనేక మీకు ప్రకటించాలి సేవలు నటించండి మీ ప్రేమని ప్రార్థిస్తున్నారు కదా అది మనసు సేవించి సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన మన కుటుంబ సభ్యులకి మనకి మన రక్త సంబంధికి బంధువులకి అలాగే ఎక్కడైతే రక్షణ లేని వాళ్ళు రోగాలతోటి బాధలతోటి సమస్యలతోటి ఇరుకులు ఇబ్బందులతోటి అనారోగ్యాలతోటి రోగాలతో బాధపడే వాళ్ళు దయ్యాలతో బాధపడే వాళ్ళు అప్పులతో బాధపడే ప్రతి ఒక్కరికి ఆయన కృపా కనికరము సమాధానము నిత్యము మనందరికీ తోడై ఉండను కాక ఆమె ప్రైజ్లాడ్ సిస్టర్ ప్రైజ్లాడ్ సిస్టర్